కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవయో చాప్టర్ చిన్ననాటి స్నేహితురాలు టంగుటూరి సూర్యకుమారి సూర్యకుమారితో స్నేహం ఇప్పుడిదా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పరిచయం అయ్యాం మాది డెబ్బై రెండేళ్ల స్నేహం డెబ్బై రెండు మేళకర్త రాగాల్లాంటి ఘనమైన చెక్కు చెదరని స్నేహం మా స్నేహం పాటలతోటే ప్రారంభమైంది సూర్యకుమారి సుప్రసిద్ధులు కేసరి టంగుటూరి ప్రకాసంగారి సోదరుని కుమార్తె స్నేహితుడందరూ సూర్యకుమారిని ప్రకాశమ్మ అని పిలిచేవారు నాకు ప్రకాశమ్మగానే తెలుచు మేము చిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాం మా నాన్నగారు వింజమూరి నరసింహారావు గారి చిన్ననాటి నేస్తం క్లాస్మేట్ అయిన డాక్టర్ శివరాజు రామారావు గారి కూతురు లక్ష్మి పెళ్లికి పంతొమ్మిది వందల అనుకుంటాను రాజమండ్రి వెళ్లాం డెబ్భై ఐదేళ్ల క్రితం పెళ్లిళ్ళు యథావిధిగా ఐదు రోజులు జరిగేవి ఆ పెళ్లికి సూర్యకుమారి కుటుంబం కూడా వచ్చారు వీరికి రామారావు గారికి బంధుత్వమో స్నేహమో నాకు తెలియదు తెలుసుకునే వయసు కూడా కాదు నాకు పది పదకొండేళ్లుంటాయి సూర్యకుమారి నాకంటే కొంచెం చిన్నది నా చెల్లెలు సీతకంటే పెద్దది మొదటిసారిగా బుచ్చి వెంకట సుబ్బారావు గారిని ఆ పెళ్లిలోనే కలిశాను ఆయన ఇంకా స్టూడెంట్గా ఉన్నప్పుడు తర్వాత ఈయన సుప్రసిద్ధ రచయిత బుచ్చిబాబుగా రూపొందారు బుజ్జిబాబు గారు డాక్టర్ రామారావు గారి తమ్ముడి కొడుకు పెళ్ళి ఊరేగింపు ఏర్పాటు బాధ్యత బుజ్జిబాబు గారికి ఇచ్చారు ఆధిక్యతను బట్టి వయస్సును బట్టి బంధువులను స్నేహితులను పిన్నలు పెద్దలు అనేకమైన కార్లలోనూ లారీలలోనూ ఊరేగింపులో పాల్గొన్నారు చిన్నపిల్లలతో కూడుకున్న లారీని చూసుకోవడం బాధ్యత బుజ్జిబుబా గారి వంతు ఈ చిన్నపిల్లల లారీలో సూర్యకుమారి నేను కూడా ఉన్నాం బుజ్జిబాబు గారు నాకు సూర్యకుమారికి నడుమ కూర్చొని మా ఇద్దరిచేత ఒకరితో ఒకరు పోటీ పడేలాగా పాటలు పాడించారు అప్పటి రోజుల్లో నాటకరంగంలో పేరెక్కిన నటుడు గాయకుడు కపిలవాయి రామనాథ శాస్త్రి పాటలు చాలా ప్రసిద్ధికెక్కాయి ఆ పాపులర్ సాంగ్సు కోరి భజింతును గోవిందును మది అనేటువంటిది నమస్తే మత్ప్రాణనాథ అనేటువంటి పాటలన్నీ సూర్యకుమారి పాడింది అప్పటికే నేను మామయ్య కృష్ణశాస్త్రి పాటలకు ట్యూన్స్ పెట్టి పాడుతున్నా సూర్యకుమారి రామనాథ శాస్త్రి పాటలు పాడింది కనుక నేను మరొక గ్రేట్ యాక్టర్ నటకావతంస స్థానం నరసింహారావు గారి లలిత మురళి నినాదమేయదీ సందేహమేలా అనే పాట సత్యాపతి మీర నాయానతి అనే పాట మునివరా తుదికిట్లు మోసగింతురా లాంటి శ్రీకృష్ణ తులాభారం నాటకంలోని పాటలు సఖుడా న్యాయమా మొదలైన రోషనార నాటకంలో పాటలు కనులార నిను కాంచడి భాగ్యమెదెన్నడో మానసహరా సారంగధరా మొదలైన సారంగధరా నాటకంలో పాటలు పాడాను చిన్నపిల్లల మనస్తత్వం తెలుసుకున్న బుచ్చిబాబు గారు నాకు సూర్యకుమారికి పోటీ పెట్టి ఎవరెక్కువ పాటలు పాడితే వారికి ఫస్ట్ మార్క్ ఇస్తామన్నారు చిన్న వయసు కదా సూర్యకుమారి నేను పోటి మీద ఒకరిని మించి మరొకరు ఎన్నో పాటలు పాడాం ఓ పక్క ఊరేగింపు జరుగుతుంటే మా లారీలో పాటలు పోటి జరిగింది ఊరేగింపు ముగిసే వరకు మేమిద్దరం మాకు తెలుసున్న పాటలన్నీ పాడేశాం పువ్వు పుట్టగానే పరిమళం తెలిసినట్టు ఏ కళైనా పుట్టుకతోనే వస్తుంది సూర్యకుమారిది భగవంతుడు ప్రసాదించిన అపురూపమైన అరుదైన రాత్రం ఆమె ఆమె గాత్రంలో గమకం సునాయాసంగా పలికేది అదొక చిత్రమైన గొంతు సాధారణంగా ఆడవాళ్లందరి గొంతు బాగానే ఉంటుంది చాలా మంది గాత్రం దాదాపు ఒకేలాగే ఉంటుంది కూడా కానీ కొన్ని విశేషమైన చిత్రమైన గాత్రాలుంటాయి అవి సూర్యకుమారి భానుమతి అశ్వత్థమ్మ శంషాద్ బేగం బేగం అక్తార్ వసుంధర అనసూయ మొదలగు వారివి లతా మంగేష్కర్ ఆగమనంతో గాత్రాలలో కూడా ట్రెండ్ మారిపోయింది మొదట్లో సూర్యకుమారి జాతీయ గీతాలెక్కువగా పాడుతుండేది కాంగ్రెస్ జెండా ఆకాశవీధుల ఎగురుచున్నదల్లదిగో అనేటువంటి పాట మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట ఈమె పాపులర్ సాంగ్స్ తరువాత మద్రాసు ఆల్ ఇండియా రేడియో వారి ముఖ్య ప్రోగ్రాములో అప్పుడప్పుడు పాల్గొనేది కొన్నాళ్ళు కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది ఎక్కడో బెంగాల్లో తప్ప సంసార స్త్రీలూ అందులోనూ బ్రాహ్మణ స్త్రీలూ సినిమాల్లో నటించని ఆ చాదస్తపు రోజుల్లో అంటే దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితం ముందంజ వేసి సినీరంగంలో ప్రవేశించిన వారిలో సూర్యకుమారి ద్వితీయ వ్యక్తి కొమ్మూరి పద్మావతి గారు ప్రధమురాలు ప్లేబ్యాక్ సిస్టమ్ ఇంకా అమల్లోకి రాని ఆ రోజుల్లో సూర్యకుమారి తను నటించిన పిక్చర్స్లో తానే పాడింది ఆమె నటించిన పిక్చర్స్ నాక్కొన్ని మాత్రమే బాగా జ్ఞాపకం ఉన్నాయి గూడవల్లి రామబ్రహ్మంగారి రైతుబిడ్డ పిక్చర్లో బళ్ళారి రాఘవాచారి గారి కూతురుగా నటించింది వాహినీవారి దేవతలో నటించింది కృష్ణప్రేమలో నారదపాత్రలో సూర్యకుమారి పాడిన కొన్ని హిట్ సాంగ్స్ మరవలేనివి అందులో మహిమలెన్న తరమా అనే పాటకుటి తమిళనాడు టాకీస్ వారి అదృష్టదీపుడు పిక్చర్లో ఇద్దరు హీరోయిన్స్లో సూర్యకుమారి గారు ఒకరు అందులో మంచి గమకయుక్తంగా పాడిన నీదు తెన్నులే తెలుపు నా కనులు ఓ మోహనాంగా అనే పాట నాకింకా జ్ఞాపకం ఉంది నాగయ్య గారి భక్తరామదాసులో తానీషా తానీషాగా పసల సూర్యచంద్రరావు గారు నటిస్తే వారి భార్యగా వీరు నటించారు కొన్ని హిందీ పిక్చర్స్లో కూడా నటించింది అవి ఆన్ ఉరన్కఠాల్ నేను చూసినవే ఇంకా ఉన్నాయేమో సూర్యకుమారి నేను ఎక్కువగా మా చిన్నతనంలో కలుస్తుండేవాళ్ళం అది కూడా తరచుగా సంగీతపరంగానే పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండులో మద్రాసు నేను మ్యూజిక్ కంపోజర్గా ఉద్యోగం చేసే రోజుల్లో కొన్నాళ్లు రాయపేటలో శ్రీపురం స్ట్రీట్లో ఉండేవాళ్ళం ఓపక్క ఎం టి రాజుగారు మరోప్రక్క సినీతార అందాల మాల కాంచనమాల ఉండేవారు రెండిళ్లు దాటితే సూర్యకుమారి బావగారు సూర్యప్రకాశరావు గారి సూర్యకుమారి ఒక్కతే ఉండేది ఆమెతో పాటు నేను కూడా సూర్యప్రకాశరావు గారిని బావగారు అని ఆయన భార్యను సావిత్రక్కయ్యా అని పిలిచేదాన్ని మరొక అక్కయ్యను పుష్పక్కయ్యా అనేవాళ్ళం ఆమె కుటుంబం కాకినాడలో ఉండేవారు శ్రీపురం స్ట్రీట్లో ఉన్నప్పుడు మేమంతా తరచూ కలుస్తుండేవారు నేనెక్కడ పాట కచేరీ చేసినా సూర్యకుమారి కుటుంబం అందరూ వచ్చేవారు అలాగే ప్రకాశమ్మ పాడుతోంది అంటే మేమందరం వెళ్లేవాళ్ళం రాను రాను ఎవరి వాపకాలు వారిపై కలయికలు తగ్గాయి సూర్యకుమారి ఇండియాలో ఉన్నప్పుడు మేమిద్దరం రెండుసార్లు ఒకే వేదిక మీద పాడాం ఒకటి విజయవాడ రేడియో స్టేషన్ ప్రారంభోత్సవానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రెండవది పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాదులో ఆంధ్రావ తరణోత్సవానికి తర్వాత సూర్యకుమారి ఈ దేశం వదిలి వెళ్లిపోయింది ఆశ్చర్యం ఏమిటంటే సూర్యకుమారి ఎక్కువ సినిమాల్లో నటించను లేదు ఎక్కువ పాటలు పాడను లేదు బహుశా నడు వయసులో ఈ దేశం వదిలి వెళ్ళిపోవడం వల్లేమో అయితే ఆమె పాడిన ప్రతీ పాట పాపులరే లండన్లో ఫారిన్ ఆర్టిస్ట్ అని పెళ్లాడి అక్కడ స్థిరపడింది తరచూ సంగీత నృత్య కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనేదని ప్రతీతి ఎన్ని సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులం సూర్యకుమారి నేను అమెరికాలో హ్యూస్టన్లో కలుసుకున్నాను అప్పుడు ఆమె తన భర్తతో కలిసి వచ్చింది మా అందరికీ పరిచయం చేసింది సూర్యకుమారి బంగారపు బొమ్మలాగా చిన్నప్పటి ప్రకాశంలాగా అలాగే ఉంది నువ్వేమీ మారలేదు అన్నాను మీరంతకన్నా మారలేదు అంది తను యోగాసనాలు వేయడం వల్ల అలాగే ఉన్నానని చెప్పింది లండన్లో యోగా లెసన్స్ ఇస్తున్నట్లు కూడా చెప్పింది పంతొమ్మిది సంవత్సరం లండన్లో తెలుగు కల్చరల్ అసోసియేషన్లో ఉగాది రోజున లలిత జానపద సంగీత కచేరీ చేశాను సూర్యకుమార్ని పర్సనల్గా ఆహ్వానించాను అప్పటికి ఆమె భర్త మరణించి కొద్ది రోజులే అవడం వల్ల ఆమె రాలేకపోయింది యాభై సంవత్సరాల తర్వాత సావిత్రక్కయ్య గారబ్బా ఈ బాబుని హ్యూస్టన్లో కలిశాను అతను చెప్పడం వల్ల సూర్యకుమారి మరణ వార్త తెలిసి చాలా బాధపడ్డాను టంగుటూరి సూర్యకుమారి ఆంధ్రుల అభిమాన గాయని అపురూపమైన ఆమె గాత్రంలో ఘనత్వం మాధుర్యం రెండూ మిళితమై ఉండేవి ఆమె పాడిన ప్రతీ పాట రక్తిమయం ఆమె పాటలు క్యాసెట్స్లోనైనా ఎక్కువగా లేకపోవడం విచారకరమైన విషయం తెలుగునాడు ఒక ప్రసిద్ధ కళాకారిణ్ణి కోల్పోయింది